విచారించుకోరో ఇదివి కులాలమిండు ఉపచారములుచూచి మీరు భ్రమయకురో భావింపనారదునికి బ్రహ్మపట్టమరుదా వేవేలైనా కొంచెమని విడిచెగాక దేవతలు తన్నుచూచి దిగ్గన లేచిమొక్కేటి ఆ వైభవపు పదమందెగాక మిక్కిలి జ్ఞానము కలిగి మించి తమ నేరు చిక్కి సంసారము పాలు సేయవలనా ఎక్కువ హరిదాసుడే ఇట్లానే వైకుంఠమెక్కడితోవ సాధించేది మేలుగాక మూలమని ఉడిగితే ముంచి ఎవ్వడుగాచెను పోలించనెవ్వని నాభిపుట్టె లోకాలు చాలి ఎవ్వని కుక్షి ఈ జగములున్నవి మరి కాలమందే ఆ దేవుని కానవలిగాక శ్రీవైష్ణువులు ఇలా పూర్వాచార్యులు వెదకి చదివి కన్న వివరమల్లా తుదమొదలెరుగని దుష్టుల కతలు మాని పదిలమై ఇట్టే నమ్మి బ్రతుకుటగాకా శంకుచక్రములు మాని సమానభోగముతోడ అంకెల శ్రీవేంకటేశు నండనుండరో పొంకపు బుద్ధులిమ్మని పొంచి గాయత్రి జపించి इंक ब्रह्मवेत्त लेंचे काक